సంకీర్తన మూడు వందల పదకొండు పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమ పాలిట దైవమని బ్రహ్మాదులు రోలగట్టించుక పెద్దరోలలుగా వాపో ముందర వచ్చి పాడేరు ఆలకించి వినుమని అంబర భాగమునందు నాలుగు దిక్కుల నుండి నరదాదులు నోరు నిండా చుల్లుగార ఊగి ధూమేనితో పారేటి బిడ్డని వద్ద పాడేరు వేరులేని వేదములు వెంట వెంట చదువుచు చేరి చేరి ఇంతనంత శాదులు ముద్దులు మోమునగార మూలల మూలల దాగే బద్దుల బాలుని వద్ద పాడేరు అది ఓశీ తురి వెంకటాద్రీషుడు ఇతడిని వేడికి వచ్చి శనకాదులు